సమసిపోవు నశించవు మరియు వలా మమ్ను ఆ నీకు ఇప్పుడు వద్దు ఇప్పుడు సేవించకండి అన్నటువంటి ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవు మరొక ప్రత్యేకత ఏమిటంటే మనకి ఇష్టమైన పనులు ఏమైనా కావాలి అనుకుంటే మనకు ఏ కష్టపడే అవసరం ఉండదు కేవలం మనం కోరుకుంటాము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 आहारमेटोलसा चप चप खारजमेदे उगम पुटी अदी वारीफि इविद तु खबीद हूद अटे चप ख अंटे खारजमु दिन ओका अधिक भाग जिियाद इवबड़ी अब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 భార్య బిడ్డల్లో కూడా వ్యత్యాసం చేయనటువంటి స్థితిలో ఉంటారు కానీ స్వర్గంలో ఇవ్వబడే మద్యం అలాంటిది కాదు అందుగురించి ఒక సందర్భంలో భరత సలహా అలూ విస్లం వారు ఏం చెప్పారు ఇహలోకంలో ఎవరైతే సేవిస్తారో వారికి స్వర్గంలో మద్యం అనేది లభించదు ఇంకా మహాశేవులారా అక్కడ త్రాగే వారికి సొంటి కలిపిన मरी काफूर कलना इंका तस्नीम कलना एनो रकल मिश्रम तोड़ना पानीयावि वीट प्रस्ताव खुरा आयत महा स्वर्गवास उत्तम वस्त्रबड़ताई वो वाटर अक् वारी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 ंदर्भ में भार्य डेबई वस्ता धरपी भर्त आम पिख लपल्भा चूडगलता अंत भार्यू अवबड़ताई मरी स्वर्ग में स्त्री कौन की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 అసలు విషయం ఏమిటంటే స్వర్గం అక్కడ ఎలాంటి మలినము ఎలాంటి మైలా ఎలాంటి అక్కడ అవాంఛనీయ విషయం అనేది ఉండనే ఉండదు ఎటు చూసినా పరిశుభ్రత ఎటు చూసినా పరిమలం ఎటు చూసినా ఆనందమే ఆనందం ఉంటుంది మామూలు ఖర్చిపు లాంటి విషయం కూడా స్వర్గంలో ఏదైతే లభిస్తుందో దాని విలువకు కూడా ఈ ప్రపంచం ప్రపంచంలో ఉన్న సర్వమూ సమానము కాదు ఒక సందర్భంలో ప్రక్త సలహా ఉలస్లం వారి వద్దకు చాలా మెత్తని సున్నితమైన ఒక పట్టు వస్త్రం వచ్చింది ప్రతి ఒక్కరూ దానిని పట్టుకొని పట్టుకొని చూడాలనుకుని కోరుతున్నారు ఆ సందర్భంలో ప్రక్త సలల్లాహాహావులస్ తెలిపారు సాదరది ఎల్లా గారికి స్వర్గంలో ఏ ఖర్చు ఇవ్వడం జరుగుతుందో దాని విలువకు मात्र मरी स्वर्ग स्वर्गवास वारिष्ट नगलू वो धरू उ बंगारप नगलू का इंका मुत्यालू वारिष्ट ए विषयना स्वर्ग में मशि या प्रती कोई स्वर्ग स्वर्गवासकूलों प्रती चोट వారి యొక్క సేవలకు ఎంతో మంది పిల్లలు అల్లహరబ్బుల ఆలమీన్ రెడీగా సిద్ధంగా ఉంచుతాడు అయితే మహాశివులారా ఇహలోకంలో ఉన్న మన భార్యలు లేదా సోదరీ మనలారా ఇహలోకంలో మీ భర్తలు పరలోకంలో కూడా మనకు భార్యలుగా ఉండాలి మీకు భర్తలుగా ఉండాలి అని కోరుకున్నప్పుడు మనలో ప్రతి ఒక్కరూ ఇహలోకంలో మన సహవాసి ఏ విశ్వాస మార్గం మీద ఉన్నారో ఎలాంటి సత్కార్యాలు చేస్తున్నారో చాలా శ్రద్ధగా మనం చూసుకోవాలి ఒకవేళ ఇహలోకంలో భార్య భర్తలిద్దరూ విశ్వాసంలో ఉన్నారు సత్కార్యాలలో చాలా తేడా ఉంది అలాంటప్పుడు పరలోకంలో స్వర్గంలో ఎవరైనా ఒకరు వెళ్ళి నరకంలో ఒకరొకరు వెళ్తే చాలా కష్టతరమైన విషయం మరియు చాలా బాధపడవలసి ఉంటుంది यह बाधनेरको वेल्ल वार स्वर्गम वो अल्लाहत वारी की अकड़ वारी स वारी सत्कार प्रकार मार्य स्त्री की मैं भर्त अल्लाहत प्रसाद अकड़ अन्नी रकल को तीरत एंत आनंद उल्लास उत्साह उठर अवर्गम इंका इलां वराू मन को लाइ